నమస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ అందరికీ పరిచితులైన చాగంటి కోటేశ్వరరావు గారు ఈ శతాబ్దపు విశిష్ట వ్యక్తుల్లో ప్రముఖులు భారతీయ సంస్కృతికి వైదిక విజ్ఞానానికి వర్ణితిస్తున్న విద్వాంసులు వైదిక సాహిత్యం రామాయణ భారత భాగవతాలు వ్యక్తిత్వ వికాసానికి పురుషార్థ సాధనకు ఎలా ఉపయోగపడతాయో విశ్లేషణాత్మకంగా వివరించి చెప్పే విజ్ఞాని ధీశారి తన ప్రసంగాల్లో తెలుగు సాహిత్యం ఆచార వ్యవహారాలు తెలుగు పద్య వైభవం సమకాలీన సామాజిక అంశాలను మేళదించి వివరించటం ఆయనకు ప్రపంచ తెలుగు శ్రోతల హృదయాల్లో విశిష్ట గౌరవాన్ని ప్రత్యేక అభిమానాన్ని సాధించిపెట్టాయి ఎందరో సనాతన ధర్మాభిమానులకు పరోక్ష గురువుగా మార్గదర్శనం చేశారు చేస్తున్నారు లక్షలాది మంది మనసుల్ని ప్రభావితం చేస్తున్నారు పురాణ ప్రవచనానికి ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అపురూపమైన ఆదరణను ప్రత్యేక గౌరవాన్ని కలిగించారు ఆయన చేసే రచనల్ని వినిపించటమే నా జిజ్ఞాస పురుషార్థం విద్యా విలువలు శీర్షికన శ్రీ చాగంటి రచన మంచి పుస్తకమే మీకు మంచి స్నేహితుడు మన నిత్య జీవితంలో ఆచరణ కోసం ఈ మంచి విషయాన్ని వినండి నమస్కారం డాక్టర్ గోరి ఆంజనేయులు బ్రహ్మశ్రీ చాగంటి వారి రచన మంచి పుస్తకమే మీకు ఒక మంచి స్నేహితుడు రామాయణ భారత భాగవతాదులు అధ్యయనం చేయటం మీ జీవితంలో ప్రధానమైన అంశంగా స్వీకరించండి అది మీకు శీల వైభవాన్ని ఇస్తుంది ఊంచుకోవటానికి అవకాశం అవుతుంది ఇతిహాసాలు పురాణాలు పనికి మారినవి అందుకే స్వామి వివేకానంద ఇతిహాసాలు పురాణాలు ప్రస్తుత కాలానికి సరిపడవని మీ కనిపిస్తే ప్రస్తుత సమాజం లేవనెత్తుకున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం లేదనిపిస్తే నిర్దాక్షిణ్యంగా వాటిని బయటికి విసిరిపారేయండి మీ ఇంట్లో మీ విలువైన పుస్తకాల మధ్య వాటిని ఉంచుకోకండి భారతీయ వేదాంత సమాజ దార్శనిక గ్రంథాలైన రామాయణ భారత భాగవతాదులు కాల తట్టుకొని నిలబడతాయని నేను మీకు హామీ ఇస్తున్నాను అంటారు మీకు ఏ కాలంలో ఎదురయ్యే పరీక్షకైనా అవి మీకు పరిష్కారాలు చూపిస్తాయి పక్షపాతంతో ఏ పుస్తకాన్ని చదవకండి ఒక్కొక్కప్పుడు ఒక మంచి పుస్తకం మంచి స్నేహితుడు కావచ్చు మంచి పుస్తకాలను చదవటం మంచి స్నేహితుల సాంగత్యంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది రామాయణం కూడా అటువంటి ఒక మంచి పుస్తకం నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఒక ప్రశ్న అడుగుతాడు పదహారు గుణాలు పరిపూర్ణంగా కలిగిన మనుష్యుడు ఈ కాలంలో ఎక్కడున్నాడు అని భగవంతుని గురించి అడగలేదు అటువంటి మనుష్యులెవరైనా ఉంటే చెప్పమన్నాడు ఉన్నాడు రాముడని ఈ కాలమునందే పరిపాలన చేస్తున్నాడు అంటూ సంక్షేప రామాయణాన్ని నారదమహర్షి వివరించాడు ఆ గుణాలను వివరిస్తూ కోపాన్ని అదుపులో ఉంచుకున్నవాడు అంటాడు కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టినవాడు అని చెప్పడు అదుపులో ఉంచుకుంటున్నాడన్న మాటకు అర్థం ఏమిటంటే కోపమే లేకపోతే వ్యవస్థను చక్క పెట్టడం కుదరదు రేపు మీరు ఒక పెద్ద అధికారి అవుతారు మీరు కోపమే చెందలేదనుకోండి దారి తప్పిందని మీరు భావించిన వ్యవస్థను చక్కబెట్టడం సాధ్యం కాదు దాన్ని చక్కదిద్దటానికి ఒక్కోసారి కోపాన్ని నటించాలి దాన్ని ఒక ఉపకరణంగా సాధనంగా వాడుకోవాలి అలా కాకుండా అనవసర సందర్భాల్లో కోపం వినాశన హేతువు అసలు కోపం ఎవడి మీద ప్రభావం చూపుతుందంటే అవతరి వాడు దానికి ప్రభావితం అవుతాడో లేదో తెలియదు కానీ కోపం ప్రదర్శించిన వాడి మీద మాత్రం తప్పక ప్రభావం చూపిస్తుంది అందుకే కోపం శత్రువు లోకంలో మరొకటి లేదు లోపల నుంచి పైకి ఉడికి వస్తున్న కోపాన్ని ఓర్పు అన్న పరికరంతో తీసేయటం అలవాటున్నవాడు పాము కుంసాన్ని విడిచినట్లు తన పరిశీలనాత్మకమైన ప్రవర్తన చే విడిచిపెట్టిన జీవితంలో ధర్మాత్ముడు వాడు వృద్ధులోకి వస్తాడు అసలు ప్రధానంగా కావలసింది తన కోపాన్ని తాను పరిశీలించుకోగలగటం ఇది చేతగాకపోతే దాని నుంచే ఎన్నో అవగుణాలు పడతాయి కోపం ఒక్కటే స్వభావంగా మారిపోతే ఒక నెగడు నిప్పు దగ్గరికి వెళ్ళి కర్రబెట్టి పొడిస్తే అందులోంచి నిప్పులెవరు రేగినట్లు అందులోంచి వచ్చే మొట్టమొదటి అవగుణం అసూయ గుణమంతులైన వ్యక్తుల్లో లేని అవగుణాలను ఆరోపించి మాట్లాడటం అలవాటవుతుంది అవతల వాడిని పాడు చేయటానికి పగతో కూడుకున్న దుర్మార్గపు ఆలోచనలు చేసి అమలు చేసే విధానం మనసులో ప్రచోదనమవుతుంది తన స్థాయిని మించి వదరి మాట్లాడటం వంటి ఎన్నో అవగుణాలను మూటగట్టుకోవటానికి కారణమవుతుంది అందుకే దాన్ని పరిశీలన చేసుకోవటానికి పెద్దలు కొన్ని మార్గాలు చెబుతారు కోరికలు తల్లైతే దానిలోంచి ఉద్రేకపూరిత భావన ఒకటి పుడుతుంది దానికి రెండు తలలుంటాయి ఒకటి శోకం రెండవది అదుపు తప్పిన స్థితి అదే కోపం అందుకే మనసు వెంటని నా కోరిక తీరటానికి కారణం ఎవరు అని వెతుక్కుంటుంది దేన్నో ఒక దాన్ని పట్టుకోవాలిగా పట్టుకున్న దాని మీద కక్ష తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంది శోకాన్ని కోపాన్ని రెండు ముఖాలుగా పెట్టుకుని ప్రవర్తిస్తుంటుంది దీనికి శాస్త్రం చెప్పిన పరిష్కారం ఏమిటంటే కోపానికి ఆజ్యం అవతలి అవగుణాలు వెతుక్కుంటూ పోవటమే కదా అలా వెతికే ముందు నేను ఎన్నో తప్పులు చేశాను కాబట్టి ఇతరుల మీద కోప్పట్టడానికి నాకేం అధికారం ఉంది అసలు నేను ఏ తప్పు చేయని వాడనా అన్న ప్రశ్న వేసుకోవాలని శాస్త్రం చెప్పింది రెండవది అవతలివాడు కోపాన్ని పొందాడంటే ఏ పరిస్థితుల్లో పొందాడో ఒక్కొక్కసారి కోపం రావడానికి ఏదో పరిస్థితి కారణమవుతుంది అది మాటా మాటా పెరిగిపోయి ఎంత దూరమైనా వెళుతుంది నాకు అటువంటి పరిస్థితి కలగదు నాకు అవకాశం రాలేదు ఏ జగదంబ ఏ కారణాలు నాకు ఏర్పడలేదో నాకు కోపం రావటానికి ఏ కారణాలు కారణం కాలేవు అటువంటి పరిస్థితులే అందరికీ కలిగేటట్లు అనుగ్రహించు అదే నిజమైన ప్రార్థన అలా ప్రార్థన చేసేవాడు ఉత్తమ సాధకుడు ఇది సాధించాలంటే ఉండాల్సింది ఓర్పు అదే క్షమ క్షమాయష అంటారు సమస్తమైన కీర్తికి అదే కారణం ఎంత ఓర్పండి మహానుభావుడికి అంటారు ఎంత ఓర్పండి భూదేవికి ఎంత ఓర్పండి నా తల్లి సీతమ్మకి ఈ ఓర్పు ఉన్న వాళ్ళకి పట్టాభిషేకం జరుగుతుంది అందుకే క్రమశిక్షణాయుత జీవితానికి ఈ గుణాలు ఎంతో అవసరం మీరు ఇంకా మీ నిజ జీవితంలోకి ప్రవేశించలేదు ప్రవేశించడానికి అవసరమైన ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ వ్యక్తిత్వ వికాస అభ్యాసం కూడా అందులో భాగమే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రచన మంచి పుస్తకమే మీకు మంచి స్నేహితుడు మన నిత్య జీవితంలో ఆచరణ కోసం ఈ మంచి విషయాన్ని శ్రవణం చేసినందుకు కృతజ్ఞతలు నమస్కారం